ओम शिव गोविंद शोमना हरि हरि ओम कलाना राम नमो भगवते वासुदेवाय नमः श्री कृष्णस्तमन जय जय राधा कृष्ण చకా స్థిరైరైస్తువాసస్తనూవీతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టోరిష్ట స్వస్తినో బృహస్పతాతు శాంతిశా ష్ాంతివజాగరి స్థానేేమనీషిణ భేదాం హి సమసి సిద్ధనేతున్నా మనీషిణ స్వప్న జాగ్రతే స్థానే ఏకం ఆహు మనం ఈ శ్లోకమే చెప్పాలి కదా ఇక్కడికే వచ్చామా ఇదే ఒక ఇదే సో స్వప్నస్థానము స్థానము అన్న అవస్థాన ఒకటే ఈ స్థాన శబ్దానికి ఈ శబ్ద ప్రయోగానికి వెనక్కాలు ఉన్నటువంటి రహస్యం ఏంటంటే త్రయసాహ ఆత్మదేవునకు మూడు మకాములు ఆవసము అంటే నివాస స్థానములు కలవు అని ఆ విధంగా ప్రశ్నోపనిషత్తులో అయితే ఉపనిషత్తులో వస్తుంది మూడు నివాస స్థానములు ఉన్నాయి ఇప్పుడు మహారా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి కొంతకాలం ఏమో ఢిల్లీలో ఉంటారు ఓ సీజన్లోనేమో ఇక్కడికి కూడా వస్తారు ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వస్తారు సో ఆ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెండు చోట్ల మూడు చోట్ల ఉంటారు సంవత్సరం మొత్తం మీద ఇక్కడో కొంతకాలం అప్పుడో కొంతకాలం అలాగే అదేవిధంగా ఆత్మదేవుడు అంటే ఆత్మదేవ అంటే పరమాత్మ పరమేశ్వరుడే ఈ మానవ శరీరంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఈ ఆత్మదే అంచేతనే ఆత్మని దేవహా అనే పదంతో ప్రయోగం చేస్తాం ఎందుకంటే మామూలుగా మీకు కర్మకాండ సమర్పించే దైవం యొక్క తీరు తిండ్రులు ఒక రకంగా ఉంటాయి కర్మకాండ మనకి అగ్నిహోత్రాన్ని దైవంగా ఆర మనకి సమర్పిస్తుంది లేకపోతే ఈ ఆగమశాస్త్రాలు అవి దేవాలయంలో ఒక మనకి దైవంగా మనకి సమర్పిస్తాయి ఆ మూర్తిని ఆ మూర్తి మనం ఈశ్వరుని ఆరాధించవచ్చు కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ వేదాంతం మనకి ఒక లివింగ్ గాడ్ అని సో మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అనుభవానికి వచ్చే ఏ ఎరుక కలదో అది దైవము దాన్ని దైవంగా ఆరాధించమని వేదాంతం యొక్క బోధ వేదాంతం యొక్క బోధ అది చాలా మౌలికమైన అంశం కాబట్టి అధ్యతనే ఆత్మశబ్దానికి దేవహ అనే విశేషణం వేసి ఆత్మదేవహ అని కాబట్టి ఈ ఆత్మదేవుడు మూడు స్థానాల్లో ఉంటాడు ధామ్ అంటారు చూడండి చారు ధామ్ అంటే ఈశ్వరు శ్రీ మహావిష్ణువు నాలుగు స్థానాల్లో ఉంటాడు ఆ రకంగా అలాగైతే పురాణ వాంగ్మయంలో అలా మాట్లాడతారో ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికి మూడు నివాస స్థానాలు త్రయ అవసా మూడు స్థానాలు నివాస స్థానము లేక స్థానము ఏమిటా మూడును జాగ్రత్త స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థ ఈ అవస్థలని మీరు ఎలా చూడాల్సి ఉంటుందంటే జ్ఞానరూపంగా అవస్థని చూడడం అభ్యాసం చేయాలి ఎంతసేపు ఈ స్థూల బుద్ధితోటి పని అవ్వదు మనం ఎంతసేపటికి స్థూలంగా చూస్తాం సూక్ష్మంగా చూడడం లోటు చేసుకోవాలి ఇప్పుడు లోక వ్యవహారమే మీరు చూడండి పూర్వం డబ్బు అంటే రూపాయి కాసుల రూపంగా ఉండేది వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు రూపంగా ఉండేవి డబ్బు ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా మూటల కింద కట్టి బరువు బరువుగా మూటలు ఇవ్వడం పుచ్చుకోవడం కింద ఎక్కడైనా ఈ చూరులు కన్నం వేసినప్పుడు ఆ బరువు మొయ్యాక దాంతో పట్టుబడిన సందర్భాలు కూడా ఇంకా సో ఎందుకంటే బోళ్ళతో బరువు అది దాన్ని పట్టుకోదు పట్టుకు లేడు వదిలిపెట్టడమూ లేడు ఆ బరువుతోటి దొరికిపోతాయి అలాంటి కథలు కూడా మనకు వినపడతాయి అది దాని నుంచి ఇప్పుడు ఈనాడు చూడండి ఈనాడు డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం వ్యవహారం ఎలా ఉంటుంది అసలు ట్రాన్సాక్షన్ ఏమీ చేత్తోటి ఏమీ ఉండదు జస్ట్ టెలిఫోన్ మీద మాట్లాడుకోవడం వైర్ ది మనీ అనే ఒక ప్రయోగం ఒకటి ఇంగ్లీష్లో వాడతారు వైరింగ్ ది మనీ అంటే యూ కెన్ సెండ్ ది మనీ బై వైర్ వైర్ అంటే వైర్లో పంపించారంటే వైర్లెస్లో కూడా పంపించచ్చు ఒక ఇమెయిల్ ద్వారా పంపించేయొచ్చు డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది చూడండి ఎంత సూక్ష్మానికి వచ్చిందో ఆ స్థూల దృష్టి నుంచి మన యొక్క అవగాహన జగత్తు గురించి మనకు ఉండే అవగాహన కూడా స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి రావాలి వచ్చినప్పుడే ఈ కల్పనలన్నీ మనకి అవగతం అవుతాయి ఈ వేదాంతిక్ ప్రపోజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మదృష్టితో దర్శించినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం ఉదాహరణకి ఇప్పుడు ఈ మూడు అవస్థలు ఉన్నాయనుకోండి మూడు అవస్థల యొక్క స్వరూపం ఏమిటంటే కాన్షియస్నెస్ ఎరుక ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ అనే మాటని ఇట్ ఈజ్ ఆల్వేస్ ఒక పర్టికులర్ దృష్టితో ఉంటుంది ఇప్పుడు ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది పార్ట్ కాన్షియస్ ఆఫ్ ది టేబుల్ కాన్షియస్ ఆఫ్ సంథింగ్ కాన్షియస్ ఆఫ్ దిస్ కాన్షియస్ ఆఫ్ దాస్ దాట్ ఆరకంగా సో ఆ విధంగా ఎరుక రూపంగా ఎరుక అంటే దేని యొక్క ఎరుక ఇప్పుడు జాగ్రత్త వస్తు ఉందనుకోండి అంటే అంతా కూడా మీరు కన్ను తెరిచింది మొదలు మళ్ళీ నిద్రలోకి దారుకునే క్షణం వరకు ఒక చైతన్య ప్రవాహం తప్ప మరొకటి కాదు మీరు గోడ అన్నారంటే గోడ అంటున్నారంటే గోడని తెలుసుకుని గోడ మీరు అంటారు ఆ తెలుసుకోవడం లేకుండా గోడ ఉండదు ఇప్పుడు ఘటము ఘట జ్ఞానం లేని ఘటం ఉండదు ఇప్పుడు ఘటం వచ్చి జడమైన ఘటం వచ్చి నేను ఘటాన్ని అని చెప్పదు చేతనుడైన పురుషుడే ఘటాన్ని గురించి మాట్లాడతాడు అయం ఘట అన్నాడంటే చేతనుడైన పురుషుడు అంటాడు చేతనుడైన పురుషుడు అనాలి అంటా అనాలి అంటే ఘట జ్ఞానం కలిగాక అంటాడా కలగకుండా అంటాడా ఏ జ్ఞానము కలగని దాని గురించి మాట్లాడగలదా మాట్లాడగాడు అంచేతనే నాకు ఫలానాది తెలియలేదు అని వీడు అవిదిత ఆ అవిదిత కూడా చేతన చేతనమునందు ప్రకాశించినప్పుడే అది అవిదితమవుతుంది అది అవిదితము అన్నోన్ అన్నోన్ అంటే వీటి చైతన్యంలో అన్నోన్గా ప్రకాశించాలా అక్కర్లేదా ఇది నాకు తెలుసును ఇది నాకు తెలియదు అన్నప్పుడు ఈ విదితము ఈ అవిదితము రెండూ కూడా చైతన్య ప్రకాశంలో ప్రకాశించినప్పుడు మాత్రమే వాటికి ఆ రకమైన నామధేయం మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి ఏదైనా ఒకటి ఉంది అంటే అది తెలియబడినప్పుడు మాత్రమే ఉండడము చైతన్య ప్రకాశంలో ప్రకాశించినప్పుడు మాత్రమే దాని అస్తిత్వము స్థిరమవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది జాగ్రత్త అవస్థ అని మీరు ఏదైతే అంటారో అది కేవలము అనేక పదార్థములు ఉన్నాయి అని కాదు అనేక పదార్థములు తెలుస్తున్నాయి అది జాగ్రత్త అవస్థ ఎప్పుడైతే ఉంది అంటే అది ఒక వస్తువు ఒక పదార్థం ఉంది అని ఒక దృష్టి కానీ తెలుస్తోంది అంటే ఆ ఉండడం వేరు తెలుస్తూ ఉండడం వేరు తెలుస్తూ ఉంది అంటే అది మన అనుభవంలో అంతర్భాగమై కూర్చుంటుంది ఉంది అంటే అది అనుభవంలో అంతర్భాగం అయిందా లేదా అనేది ఏమీ మనం నిర్ధారితంగా చెప్పలేదు అలా ఉంది అని అన్నారు అంతే ఉంది అలా కాకుండా ఘటము తెలుస్తూ ఉంది అంటే ఘటము ఉంది అంటే మాత్రం ఘటానుభవం అర్థం అనుభవంలో భాగం కాబట్టి మొత్తం జాగ్రత్త అవస్థ అంతా అని మీరు ఆలోచించినట్లయితే ఇది కేవలము ఆ చేతన యొక్క ప్రవాహము తప్ప మరొకటి కాదు ఇప్పుడు కొడుకు అంటే నిద్ర లేచాడు కొడుకు అంటే కొడుకు తెలిసాడు ఇల్లు తెలిసింది భార్య పుత్రుడు నేను నాది ఇల్లు వాచలి మొత్తం ఒక వ్యక్తిత్వం చుట్టూ ఎంత సమాచారం అయితే ఎన్ని పదార్థములు ఎన్ని చెరచర కదిలేవి కథలనేవి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి దేవుళ్ళు దెయ్యాలు అన్నీ కూడా ఆ ఎరుకలో అంతర్భాగం అవుతూ ఉంటాయి మంచి చెడు ధర్మ అధర్మ అన్నీ కూడా ఆ చేతనలో అంతర్భాగం కాబట్టి మొత్తం జాగ్రత్త ప్రపంచాన్నంతని ఏ చైతన్యంలో ప్రకాశిస్తుందో అది ఒక స్థానము ఏమంటే స్వప్న ప్రపంచం అలాగే ఉంటుంది అది రెండవ స్థానము ఇంకా ఇంకా నిద్రావస్థకు వచ్చాం నిద్రావస్థ కూడా అది శూన్యం కాదు శూన్యము యొక్క ఎరుక ఉంది అక్కడ ఏమీ లేదు అనే అనే అనుభవం అక్కడ ఉన్నది అనుభవం ఉంది అంటే ఎరుక చేతన యొక్క అనుగ్రహం లేకుండా అనుభవం ఎటువంటి అనుభవం ఉండడానికి వీలు ది అబ్సెన్స్ ఆఫ్ నథింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్పీరియన్స్ ఎవరిథింగ్ ఉన్నప్పుడు ఎలాగైతే జాగ్రత్త ఒక అనుభవం అయినదో అలాగే అనేకము ఉన్నటువంటి స్వప్నావస్థ ఎలాగైతే ఒక అనుభవం అయినదో ఏమీ లేకుండుట అనేది కూడా ఒక అనుభవం అటువంటి అనుభవం మనకి నిద్రావస్థలో కలుగుతుంది అంతేకాకుండా ఆ నిద్రావస్థలో మనకి మామూలుగా జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే శోకము భయము ఇవి అనుభవానికి రావు జాగ్రత్త అవస్థలో అన్నీ ఉండి కూడా శోకము భయము అనుభవానికి రావడం చేత మనిషి కొంత దుఃఖంతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అన్నీ ఉంటాయి చాలామంది అన్నీ సమకూర్చుకుంటారు ఇల్లు కట్టుకుంటారు దానికి ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటారు కారు పెట్టుకుంటారు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు పరి ప పరిచారకులు ఉంటారు చాకర్లు ఉంటారు నౌకర్లు ఉంటారు ఇంకా ఏమైనా కావాలంటే అవి కూడా పెట్టుకుంటారు పాటా స్కై ఈ డిష్ కూడా పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టుకుని ఇంక ఇప్పుడు ఎలా ఉండాలి అబ్బా పెర్ఫెక్ట్ లైఫ్ ఇస్ పెర్ఫెక్ట్ నథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఒక ఫీలింగ్లో బతగాలి కదా కానీ ఉండదు అది ఆ ఫీలింగ్ ఉండదు దట్ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేది అది మనిషిని ఎప్పుడూ అది పిలిపిస్తూనే ఉంటుంది వాడికి దొరకదు ఆ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆల్ ఈజ్ వెల్ విత్ మీ అనే ఫీలింగ్ మీకు రాదు ఏదో ఒక చెప్పలేని ఇన్సెక్యూరిటీ లేకపోతే ఏవో గృహ ఇంట్లో అన్నీ ఉన్న చోట ఏదో సమస్య ఉంటుంది కొడుకు చెప్పిన మాట వినవు చాలు ఈ కోటీశ్వరుడు వీడు కోట్లన్నీ కూడా కొడుకు చెప్పిన మాట వినకపోవడం అనే బేసిస్ మీద ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి హీఈ్ అన్హాపీ ఒక ఆయన ఉన్నాడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ లోకాన్నంతరీ జయించేసాడన్నంతటి బిజినెస్ మ్యాన్ అబ్బా ఎంత గొప్పవాడు రా వీడు అయినా అని అందరూ అసూయపడేంత పెద్దవాడు కానీ కొడుకు చెప్పిన వాట విండు దాంతో అంతటి లా అంతటి విజయం విజయం కూడా నిరుత్సాహపూరితమైపోతుంది ఈ విధంగా జాగ్రత్త అవస్థలో శోకము భయము ఉంటాయి కానీ నిద్రావస్థలో ఇవి ఏమీ ఉండవు అంచేతమే నిద్రావస్థం నుండే ఒక ఆకర్షణకి ఆ గొప్ప కారణం కాబట్టి నిద్రావస్థ ఒక గొప్ప అనుభవం అద్భుతమైన అనుభవం ప్రతి మానవుడు ప్రేమించేటువంటి అనుభవం ఆ అనుభవము చైతన్యం యొక్క పునాది లేకుండా కలుగుతోంది అనే మాట అర్థం లేని మాట కాబట్టి నిద్రావస్థ ఎందు కూడా ఆ ఈ అనుభవానికి సర్వ సర్వము లేని అనుభవం ఏదైతే గలదో ఆ అనుభవానికి సాక్షిగా చైతన్యము గలదు కాబట్టి ఈ ఎరుక ఈ మూడు అవస్థలలోనూ ప్రవహిస్తూ మూడు అవస్థలని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది ఇది మన అనుభవం అయితే ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉంటూ మూడు అవస్థలను ప్రకాశింపజేస్తుంది అది ముఖ్యమైన పాయింట్ కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మదేవుడు మూడు నివాస స్థానాల్లో ఉంటాడు ఆయన జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి అవస్థ ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థని మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఏమున్నది స్థిదాకాశము స్పేస్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం సో ఎందుకంటే అన్నీ ఉండేవన్నీ స్పేస్లోనే ఉంటాయి మొత్తం జగత్ అంతా స్పేస్లోనే ఉంటుంది మీరు ఆస్ట్రానమీ చదివారు అనుకోండి ఈ గోళాలు గ్రహాలు ఇవన్నీ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇవన్నీ కూడా స్పేస్లోనే ఉంటాయి అలాగే ఈ మొత్తం జాగ్రత్త అవస్థలో ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో కూడా ఆ చేతనలో ఉన్నాయి కనుక ఆ చిత్ చిత్ ఎరుక ఆ ఎరుక ఒక ఆకాశంగా మనం భావన చేస్తాం భావన చేసి అది ఒక మెటఫర్ అంతేకాని అది ఈ ఆకాశంలో ఉంటుందని కాదు ఆ చిదాకాశంలోనే మొత్తం జాగ్రత్త అవస్థ ప్రకాశిస్తూ ఉంటుంది ఇది ఎలాగంటే సినిమా తెర చిరాకాశము అనుకుంటే సినిమాలో ఉండే దృశ్యాలు అవన్నీ కూడా ఆ చిదాకాశం సినిమా తెర మీద ప్రకాశిస్తున్నట్టుగా ఆ విధంగా ఈ ఎరుక ఆత్మ చైతన్యము అనే మొత్తం జాగ్రత్త ప్రకాశిస్తుంది ఆ జాగ్రత్త మీరు ఈ వ్యక్తిత్వ నేను ఫలానా అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అనగానే దేహము ఇంద్రియములు మనస్సు అవి ఉంటాయి వాటి ఎందు నేను నాది అనే అహంకార మమకారాలు అభిమానం కూడా ఉంటుంది అవన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి కేవలము మనకి బాహ్యమునందుండే పదార్థములే కాదు బాహ్యాన ఆధ్యాత్మిక మనం అది ఎప్పుడు మర్చిపోకూడదు బాహ్యములు ఆధ్యాత్మికములు బయట ఉండేవి లోపలుండేవి ఎందుకంటే అవి పరస్పరం మిథ బయట ఉండేవి లోపలుండేవి లేకుండా బయట ఉండేవి ఉంటాయా బయట ఉండేవి లేకుండా లోపల ఉండి ఉంటాయా అసలు మీరు బయట లోపల అన్నారంటే ఉంటే రెండు ఉంటే లేదా ఏమి కాంపౌండ్ వాళ్ళు ఉందనుకోండి లోపల ఉన్నాయి బయట ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు కోల అనుకోండి లోపల లేదు బయట లేదు అలా ఉంటుంది కాబట్టి బాహ్యములు ఆధ్యాత్మికములు అయినటువంటి ఈ సకలానుభవములను తన ఎందు ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యము గలదు అలాగే స్వప్నావస్థలో కూడా ఓ మనిషి ఉంటాడు వాడికో దేహము ఇంద్రియాలు ఓ వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తి ఒక ప్రపంచంలో బతుకుంటూ ఉంటాడు స్వప్న ప్రపంచంలో అక్కడ కూడా బాహ్యములు ఆధ్యాత్మికములు రెండూ ఉంటాయి ఆ సర్వమును ప్రకాశింపజేస్తూ ఒక చేతన గలదు సుశుక్తి స్థానం తర్వాత చూద్దాం చెప్పడం ఏంటి ఈ రెండింటికి తేడా ఏమిటి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమిటి స్వప్న జాగ్రత్త స్థానే తేడా ఏమీ లేదు ఏకమాహు మనీషియ ఈ సందర్భంలో కొంచెం నామిన్క్లేచరు మీరు గుర్తు చేసుకోవాలి ప్రథమ భాగంలో అయింది ఆగముక్ర తరుణంలో అయిన నామిన్క్లేచర్ అవసరమైతే కాగితం మీద రాసుకుని ఎదురకుండా పెట్టుకోండి మనం ఒకసారి అందాము అవస్థ పేరేమిటి జాగ్రత్త అవస్థ పేరు జాగ్రత్త ఆ అవస్థలో ఉండే అభిమాని అనగా అవస్థను అనుభవిస్తూ ఉండే వ్యక్తి లేక అభిమాని వాడి పేరేమిటి విశ్వడు విశ్వడు విశ్వడు కాబట్టి అలా హింస కింద మీరు రాసుకుంటే జాగ్రత్త హైఫన్ విశ్వడు ఏమండే ఈ విశ్వడు వీడు బుక్ అంటే భోక్త భోగిస్తాడు దేన్ని భోగిస్తాడు స్థూల బుక్ ఏమండి ఆ వీడి ప్రజ్ఞ అంటే ఎరుక స్వరూపంగా కలిగి ఉంటాడు ఎటువంటి ప్రజ్ఞ వాడిది బహిష్ప్రజ్ఞ వాడికి బహిష్ప్రజ్ఞ అని ఎందుకు పేరు పెట్టామంటే మీకు నేను గుర్తు చేసుకున్నాను ఇప్పుడు ఘటానుభవం కలిగే అనుభవం ప్రజ్ఞ అనుభవములన్నిటి యొక్క ముద్దకి ప్రజ్ఞ పేరు ఎరుక ఘటానుభవం కలిగిందనుకోండి ఈ ఘటన బయట ఉన్నట్టు అది కన్ను అనే ఇంద్రియం ద్వారా అనుభవం కలుగుతున్నట్టు ఇంద్రియముల యొక్క సన్నివేశం ఉంటుంది జ్ఞానేంద్రియముల యొక్క సహకారంతో మీకు ఆ ఎరుక నిర్మాణం అవుతుంది కాబట్టి బహిష్పృజ్ఞానం అండ్ ఆ పదాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి బహిష్ప్రజ్ఞానం వాడు స్థూల భుక్ తర్వాత వాడికి ఈ దేహంలో ఓ స్థానం కూడా ఫిక్స్ చేశారు అదేమిటి దక్షిణ నేత్రము కుడి కన్ను రెండు కళ్ళు అనొచ్చు కానీ రెండు కళ్ళని ఫర్దర్గా రెడ్యూస్ చేస్తే కుడి కన్ను ఇది మొత్తం జాగ్రత్త వ్యవస్థ యొక్క హిస్టరీ అంతా వచ్చేసింది తర్వాత ఈ జాగ్రత్త వ్యవస్థ విశ్వడి గురించి వివరణ చెప్తూ సప్తాంగ ఏకోన వింశతి ముఖ సమష్టిని కూడా కలిపేసింది దాంట్లో బాహ్యములు ఆధ్యాత్మికములు అన్నీ వచ్చేసాయి కదా సమష్టి సప్తాంగకోన వింశతి ముఖ ఏడు అంగములు గలవాడు పంతొమ్మిది ముఖములు గలవాడు అని అది కూడా వచ్చేసింది ఆ వివరణ అక్కడ ఉంది దాని గురించి చింత చేయకండి ఎంత సమాచారం వచ్చింది ఇప్పుడు స్వప్నస్థానానికి రండి స్వప్నము జాగ్రత్త అయింది స్వప్నము ఈ స్వప్నంలో ఉండే అభిమానికి పేరేమిటి తైజస్సుడు వీడు ఏ భో ఎటువంటి బుక్కు వీడు వీడు భోక్తే సూక్ష్మభుక్ అని అనవు అలా అనవు అక్కడ ఏమన్నాం అంటే త్రివివిక్త భుక్ అని అన్నాం ఆ పదం అలా ఉంది దాని అర్థం సూక్ష్మం అనే త్రివివిక్త భుక్ అని ఉపనిషత్తు యొక్క ప్రయోగం అది త్రివివిక్త అంటే సూక్ష్మాన్ని ఏకాంతాన్ని అభిప్రాయం త్రివిక్త భుక్ తర్వాత వీడి వీడి ఇంకోటి ఏమిటి తర్వాత ఐటము ఈ అంతఃస్ప్రజ్ఞ అంటే అర్థమేమిటి అంటే బహిష్ప్రజ్ఞాలో మనస్సు ఇంద్రియాలు ఉంటే అంతఃస్ప్రజ్ఞలో మనస్సు ఒక్కటే ఉంటుంది ఇంద్రియాలు ఉండవు అంతేదాని అర్థం మన ఇది అంతఃస్ప్రజ్ఞ వీడికో స్థానం కూడా నిర్దేశించారు కానీ ఇప్పుడు మీరు నేను మీకు మాట చెప్తాను అంటే నేను ఇచ్చిన దృష్టాంతాన్ని మీరు సహృదయంతో స్వీకరించండి లోకంలో దృష్టికోణం ఎందుకంటే మీరు ఉపనిషద్ విద్యార్థులు కనుక పాయింట్అవుట్ చేస్తున్నాను లోకంలో దృష్టికోణ అలా ఉంటుంది శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి శ్రీకృష్ణ దేవాలయం ఉందనుకోండి సపోజ్ ఇక్కడ నుంచి ఒక పది మైళ్ళ దూరంలో శ్రీకృష్ణ దేవాలయం ఉంది ఆ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని చూస్తాను ఒక ఒక కేసు అది ఇంకో కేసులో నేను ఇక్కడ కూర్చుని ఆ శ్రీకృష్ణుని హృదయంలో భావన చేస్తాను ఇప్పుడు మనం ఈ రెండింటిని జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి బస్సులో ఏదో శ్రీకృష్ణుని దర్శనం చేశారే దాన్ని బహిష్ప్రజ్ఞ అని వర్ణించవచ్చు ఇక్కడే కూర్చుని నేను హృదయంలో ధ్యానం చేశానే దీన్ని అంతఃప్రజ్ఞ అని వర్ణించవచ్చు మీరు మామూలుగా లోకంలో ఎవరినైనా ఆ స్థితికులను పిలిచి ఎవండి ఈ బహిష్ప్రజ్ఞహకి అంత ప్రజ్ఞహకి తేడా ఉందా అని మీరు అడిగారు అనుకోండి ఎవరు చెప్తారు ఇంది ఏం చెప్తారు తేడా లేదనుకోండి ఈ బస్సు పట్టుకుని నాకు కలిగి ఎందుకంటే వెళ్ళాం ఎక్కడే కూర్చుని కృష్ణుని భావం కదా ఇంది ఏం చెప్తారు అదే మీరే పీఠాధిపతిలో లేకపోతే మామూలుగా లోకంలో పురాణ వాంగ్మయాన్ని ప్రచారం చేస్తూ ఉండే వీళ్ళు వాళ్ళు ఉంటారు తర్వాత ఈ పురాణ సాహిత్యము ఈశ్వరుణ్ణి భిన్నంగా ఆరాధించేటువంటి అనేక సంప్రదాయాలు మతాలు ఉంటాయి వాటిని బేసిస్గా చేసుకుని లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాత్ములు అంటారు వాళ్ళని అడిగారు అనుకోండి అయితే ఆ దేవాలయం కట్టించిన ఆయన్నే అడిగారు అనుకోండి సపోజ్ మీరు ఏమండీ ఈ పదిమేళ్ళు వెళ్ళి చూసిన చోట కలిగిన బహిష్ప్రజ్ఞకి బహిష్ప్రజ్ఞ కలిగింది కదా అక్కడ కూడా మీకు అనుభవం కలిగింది శ్రీకృష్ణ అనుభవమే కలిగింది ఇక్కడ కూర్చుని ఇలా భావాలు చేస్తే కలిగిన శ్రీకృష్ణ అనుభవానికి దీన్ని అంతఃప్రజ్ఞ అన్నారు తేడా ఉందా అంటే ఉంది ఏమిటి తేడా ఎంత తేడా అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఇక్కడ కూర్చుంటే నీకే పుణ్యం రాదు లేకపోతే ఇంక దేవాలయాలు కూడా వస్తుంది ఆ చెప్తారు బహిష్ప్రజ్ఞకి అంతఃప్రజ్ఞకి చాలా తేడా ఉంది అని ఒకసారి ఒక పెద్ద మహాత్ముడు చాలా గొప్ప మహాత్ముడు ఆయన ఏమన్నారంటే ఎదురుకుండగా నువ్వు దేవాలయంలో కూర్చున్నప్పుడు చూసిన శ్రీకృష్ణుడికి అదే శ్రీకృష్ణుడిని హృదయంలో భావన చేసిన శ్రీకృష్ణుడికి తేడా ఏం లేదన్నారు ఎందుకు తేడా లేదంటే నువ్వు శ్రీకృష్ణుని దర్శించినప్పుడు కూడా శ్రీకృష్ణ జ్ఞానం నీకు కలిగింది శ్రీకృష్ణ జ్ఞానము శ్రీకృష్ణ విగ్రహం యొక్క స్థానంలో కలగదు హృదయ స్థానంలోనే కలుగుతుంది మీరు కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని ధ్యానం చేశారనుకోండి ఇప్పుడు ఈ శ్రీకృష్ణ జ్ఞానం ఎక్కడ కలిగింది అది హృదయస్థానంలోనే కలిగింది కాబట్టి రెండూటికి తేడా వెళ్ళాడు మరి బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని పేరెందుకు మార్చారు అంటే చూడాయా కొంచెం స్థూలంగా ఆలోచిస్తే దీనికి దానికి తేడా అన్నట్టు కనపడుతోంది అంచేతలు ఆ తేడాన్ని మేము అనువాదం చేశాం తర్వాత బహిష్ప్రజ్ఞలో ఉండే శ్రీకృష్ణ దర్శనంలో కన్ను మనస్సు రెండు కలుస్తున్నాయి అంతఃప్రజ్ఞ శ్రీకృష్ణ దర్శనంలో కన్ను లేదు పైగా కన్ను మూసేసేడు కూడా కన్ను లేదు అందుకోసం ఇంద్రియముల యొక్క ప్రవేశం లేదు గనక దానికి ఆ పిసరంత తేడాన్ని ఓ పేరు పెట్టాం అంతఃప్రజ్ఞాని పేరు పెట్టాం వాస్తవంలో ఆ పేరు పెట్టిన ఆ సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ అనుభవంలో అనుభవం యొక్క స్వరూపంలో ఏ మార్పు లేదు రెండు ఒక్కటే ఒప్పుకుంటారా రెండు ఒక్కటే స్వప్న జాగరితేస్తానే హేతమాహం మనీషి అది ఆయన చెప్తున్నా అది తీసేస్తా అలాగే ఇంకొక ప్రశ్న మీరు చాలా సూక్ష్మంగా ఆలోచించదగ్గ పాయింట్ది ఇంకొక ప్రశ్న ఘటాన్ని చూసినప్పుడు కలిగిన ఘట జ్ఞానానికి ఘటం గుర్తుకొచ్చినప్పుడు కలిగిన ఘట జ్ఞానానికి భేదం ఏమైనా ఉందా ఘటాన్ని చూసినప్పుడు కలిగిన ఘటజ్ఞానం బహిష్ప్రజ్ఞ కేటగిరీలోకి వస్తుంది కళ్ళు మూసుకునే ఘటాన్ని స్మరించినప్పుడు కలిగిన ఘట జ్ఞానం అంతఃప్రజ్ఞ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి వాస్తవంలో ఘటజ్ఞానం ఘట దేశంలో ఎలాగ కలిగేది కాదు ఘట దేశంలో కలిగేదైతే బహిష్ప్రజ్ఞలో ఘట దేశం బయట ఉంది హృదయస్థానంలో అంతఃప్రజ్ఞలో కలిగింది అనే భేదం మేము చూపించవచ్చు బహిష్ప్రజ్ఞన అంతఃస్ప్రజ్ఞాన ఘటజ్ఞానం హృదయ దేశంలోనే కలుగుతుంది కాబట్టి మీరు ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటాన్ని చూస్తూ ఘటము ఉన్నది అన్నా అయితే ఘటాన్ని గుర్తు చేసుకునే ఘటము ఉన్నది అన్నా రెండు సందర్భాల్లో ఈ ఘటము యొక్క ఉనికి ఎక్కడ చైతన్ చిదాకాశంలోనే ఉన్నది కాబట్టి మన ఎనాలసిస్ కోసం బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని వాటి స్వరూపంలో ఏమీ మార్పు లేదు రెండు ఒక్కటి స్వప్న జాగరితే స్థానే ఏక మాహు మనిషిణ ఇప్పుడు ఏమైపోతుందంటే మనకేమైంది స్వప్నస్థానం ఉందనుకోండి మనకి రెండు ఏకమని అనిపించదు మనకి మనకి స్వప్నస్థానము అది చాలా బల్బజము అల్పము దాంట్లో ఏమి సారం లేదు నిస్సారము అని అనిపిస్తుంది అసారము సారం లేదు స్వప్నస్థానంలో సారమేముంది స్వప్నంలో హిమాలయం చూశారనుకోండి ఆ హిమాలయానికి విలువే ఉంది సారములైన హిమాలయం అది ఊరికే మానసిక కల్పన మాత్రమే అది అసారము జాగ్రత్త స్థానంలో కలిగిన అనుభవము అది సారవంతమైన అనుభవము అని ఒక దృష్టి మనకి కలుగుతూ ఉంటుంది ఆ ఆ దృష్టి కలగడానికి కారణం ఎందుకలా వచ్చిందంటే చూడండి ఈ భేదం ఎందుకు వచ్చిందంటే జాగ్రత్త అవస్థలో దేహముతోటి తాదాత్మ్యం ఉంటుంది దేహేంద్రియములతోటి వీడు తా మమేకమై సో ఆ అనాత్మయంలో ఆత్మభావాన్ని కలిగి ఉంటాడు ఆ కారణంగా ఎప్పుడైతే నేను అనగానే ఎందుకంటే జగత్తుని దర్శించేది నేను జగత్తు అనుభవం నాకు కలుగుతోంది జగత్తు నేనిదిగో జగత్తుని అని చెప్పదు ఈ హేతు అని భగవాన్ వనమహర్షి పదే పదే చెప్పేవారు ఆయన ఏమని చెప్పేవారంటే జగత్తు ఉందని జగత్తు చెప్తున్నా నువ్వు చెప్తున్నావా అని కాదు అంటే వీళ్ళు విన్నవాళ్ళు విన్నారు అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు మిగతా అలా తలకై ఉంటారు చెప్తున్నట్టుగా అలా కాదు జగత్తు చెప్పటం లేదు జగత్తు యొక్క ఉనికి జగత్తు చేత నిర్ధారితం అవటం జగత్తు యొక్క ఉనికిని ఒక చేతన వ్యక్తి నిర్ధారణ చేస్తున్నారు అంచేతనే ఉనికిని మీరు చేతన నుంచి తప్పించకూడదు చేతన ఉంటేనే ఉనికి ఉంది లేకపోతే లేదు కాబట్టి ఉనికి యొక్క అధిష్టానం ఏమిటి లోకస్ ఏమిటి అంటే చేతన చేతనయందు గలదు ఆ ఉనికి కాబట్టి ఘటము ఉన్నది అంటే ఆ చేతన పురుషుని యొక్క చేతనయందు ఘటము ప్రకాశించింది అని అర్థం ఘటము తెలిసి తెలియదు అంటే ప్రకాశించడమే ఇప్పుడు మీరు కళ్ళు తెరిచినప్పుడు చేతన పురుషుని యొక్క చేతనయందు ప్రకాశించిన ఘటానికి కళ్ళు మూసుకునే ఘటాన్ని స్మరించినప్పుడు చేతన పురుషుల యొక్క చేతనయల్లు ప్రకాశించిన ఘటానికి తేడా ఏమిటండే క్యా ఫరఖా తేడా ఏమి లేదు మహాత్ములు ఏమన్నారంటే స్వప్న జాగరితేష్టకమాహు మనీషుని హారు ఇంటికి తేడా లేదా ఒక రూపం మరి లోకంలో ఉండే లౌకికులకి లౌకికులు అంటే అర్థం అజ్ఞానులకి అదేదో తేడా ఉన్నట్టు స్వప్నంలో ఉన్నటువంటి ప్రపంచం నిస్సారమన్నట్టు జాగ్రత్త ప్రపంచం సారవంతం అన్నట్టు అలాంటి భావన వాళ్ళకి ఎందుకు కలుగుతుందండి అంటే అదే దానికి మూలంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వీడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను అని కూర్చుంటాడు నేను అన్నప్పుడు దేహమే నేను అని కూర్చున్నప్పుడు వాడికి ఆ జాగ్రత్త ప్రపంచం అంతా సాలిడ్గా సారవంతంగా కనపడుతూ ఉంటుంది కానీ మీరు కనుక దేహం మనస్సుని సాక్షిగా చూస్తూ ఇంద్రియములను సాక్షిగా దర్శిస్తూ దేహమును సాక్షిగా దర్శిస్తూ సాక్షిగా దర్శించండి మనస్సులో కలిగే అనుభవములయ్యాడలా తాదాత్మ్యం ఉండదు నేను నాది అనే అనే తాదాత్మ్యం ఉండదు అంటే అంటే ఏ స్థితి వచ్చేస్తుందంటే మనస్సులో సుఖం కలిగిందనుకోండి నేను సుఖిని అనే అనుభవం ఉండదు ఇది సుఖావస్థ అని మాత్రమే ఆ భేదం అవుతుంది నేను సుఖిని అనుభవం ఉండదు అలాగే ఎందుకంటే మనిషికి సుఖం కలిగినప్పుడు ఇది సుఖము అనుభవం కలగదు వాడికి కలిగే అనుభవం ఎలా కలుగుతుంది సుఖానుభవం ఎలా నేను సుఖిని అన్నట్టుగానే కలుగుతుంది నేను సుఖిని అన్నట్టు కలుగుతుందా లేకపోతే నేను దుఃఖిని అన్నట్టు కలుగుతుందా లేకపోతే ఇది దుఃఖము అని నేను దుఃఖిని అన్నట్టుగానే వీడికి అనుభవం కలుగుతుంది కారణం ఏమిటంటే ఆ అనుభవంలో తాదాత్మ్యం కూడా ఇమిడిపోయి ఉండదు అలాగే దేహమును చూసినప్పుడు ఇది దేహము అనే అనుభవంలో సాధారణంగా లోక లౌకికునకు ఇది దేహము అనే అనుభవం కలగదు లౌకికున అనుభవం ఎలా ఉంటుందంటే నేను అనే అనుభవంలోనే ఉంటుంది కానీ మీరు క్రమంగా వివేకాన్ని అభ్యాసం చేస్తూ దేహము నుండి దేహము ద్వారా అనుభవానికి వచ్చే అనుభవాల నుండి దేహం ద్వారా మనకి తెలుస్తూ ఉండే అనుభవాలు వాటి నుండి అలాగే ఇంద్రియముల నుండి అలాగే మనస్సు నుండి మీరు ఆత్మ ఆత్మ అధ్యాసని మానేసేయాలి దేహమును బట్టి ఆత్మని నిర్ధారించటం ఇంద్రియాలను బట్టి ఆత్మను నిర్ధారించటం మనస్సును బట్టి ఆత్మను నిర్ధారించటం ఇవన్నీ మానేసేయాలి అంటే అర్థం శుద్ధమైన సచ్చిద్ సచ్చిత్తుతన స్వరూపము అని తెలుసుకుంటూ ఉన్నారు సాక్షి రూపంగా ఉంటూ లోక వ్యవహారం అంతా నడుస్తుంది శుద్ధమైన సచ్చిత్ నా స్వరూపము అని తెలుసుకుంటూ ఉన్నారు అలా మీరు తెలుసుకున్న నాడు మీకు ఈ జాగ్రత్త అవస్థలో ఉండే ప్రపంచము అంత సారవంతంగా కనపడదు అది నిస్సారముగా మనకు అనుభవానికి మీరు నన్ను ఫాలో అవుతున్నారండి నేను ఇంకో విషయం చెప్తా చూడండి ఒక ఒక పెద్ద మనిషి నన్ను కలవడానికి వచ్చారు కలవడానికి వచ్చి ఈ ప్రసంగంలో నా ప్రసంగంలోనూ ఏం చేస్తున్నారు బాగున్నారంటే బాగానే ఉన్నారండి ఈ పని ఏ పని ఏదో రకంగా మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి కదా బిజీగా పెట్టుకోవాలి కదా అని అన్నారు చూడండి ఏదో రకంగా నన్ను నేను బిజీగా పెట్టుకోవడము మాటలో చాలా అంశాలు ఇవి ఉన్నాయి అదేమిటి నేను కర్తను నేను భోక్తను కర్తాభోక్త ఎలా అయ్యారు మీరు దేహము నేను అమ్మబట్టి కర్తాభోక్త అయ్యారు ఏ బిజీగా ఉండడం అంటే ఏమిటి జగత్తులో వ్యవహరిస్తూ ఉండటము అంటే వ్యవహారం సత్యము జగత్తు సత్యము ఇంత సమాచారం దాంట్లో ఇవి కూడా మీరు గమనించారో లేదు ఎవంటే అది ఏదో రకంగా మనల్ని మనం బిజీగా పెట్టుకోవడము గోల్ ఉంది చూసారా ఆ లక్ష్యం అది లౌకికుని యొక్క లక్ష్యం దప్పిస్తే వేదాంతి యొక్క లక్ష్యం కాదు అది బిజీగా ఉంటుంది దేహేంద్రియాదులు బిజీగా ఉంటాయి కానీ వేదాంతి యొక్క లక్ష్యం ఏమిటంటే నేను దట్ ఇన్నర్ బీయింగ్ ఆ తన స్వరూపమైనటువంటి ఆ సద్రూపంగా స్వయం ప్రకాశమైన ఉనికి రూపంగా ఉండుత దాంట్లో బిజీగా ఉండదు బిజీ అన్నది క్రియ దాని ఆ సచిక్తినందు క్రియా సంబంధం ఉండదు క్రియా సంబంధం అంతా కూడా మనస్సు ఇంద్రియములు దేహము అనే ప్రకృతి మాత్రమే ఉంటాయి కాబట్టి మనస్సు ఇంద్రియములు దేహమునందు ఉండేటువంటి క్రియా కలాపాంతకీ కూడా క్రియలకి క్రియాఫలములకు కూడా క్రియా అంటే కర్తృత్వం క్రియాఫలం అంటే భోక్తృత్వ సంబంధం ఉంటుంది వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉంటూ తాను ఉండడం బిజీగా ఉండడం కాదు ఉండడం బిజీగా ఉండడం అంటే నేను కర్తని నేను భోక్తని అలాగలు ఉండడం అది ఆ రకంగా ఎవరైతే దీన్ని ఆత్మనిష్ట అంటారు బిజీగా ఉన్నాను అంటే అర్థం ఏంటో తెలుసునండి దేహేంద్రియ మనస్సుల ఎందు కర్తృత్వమునందు నిష్టను కలిగి ఉన్నాను అనర్థం అలా కాకుండా ఆత్మనిష్ట అంటే బిజీగా ఉండడం కాదు ఉండడమే బిజీగా ఉండేది దేహేంద్రియ మనస్సులు ప్రకృతి అటువంటి అటువంటి సాక్షిగా ఆత్మనిష్ట ఎందు ఉండుతా దీన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో సాధన చేస్తారో వారికి ఈ జాగ్రత్త అంత సారవంతంగా కనపడదు అది శంకర భగవత్పాదులు ఈ జగత్తు కదలీ స్తంభం ఇవ సంసారం అసార సంసారదలీ స్తంభవత్ అని అంటారు ఈ సంసారం ఉన్నదే ఈ జగత్తు దీంట్లో మన అనుభవాలు ఇవన్నీ కూడా అరటి బోధె వలె అరటి బోధె చూడ్డానికి గట్టిగా బలంగా ఉన్నట్టు కనపడుతుంది కానీ దాన్ని మీద ఏదైనా బరువు పెట్టారని దాని మీద కూర్చుంటే విరిగిపోతుంది దాంతో సారం లేదు అరిటి బోధే ఎంత నిస్సారము అంటే అది వేసిన గెలనే అదేమోయ్యలేదు దాని బోట్లో అవి పెట్టి నిలబెడితేనే ఉంటుంది అదే పడిపోతుంది అది అంత అంత నిస్సారము అని కదలీ స్టంభవతి అసార సంసార కాబట్టి స్వప్న ప్రపంచం ఎలా అయితే చాలా ఫ్లింజీగా నిస్సారంగా ఉంటుందో దాంట్లో సత్యం ఉండదని మనకు తెలుస్తూ ఉంటుందో అదేవిధంగా జాగ్రత్త ప్రపంచం కూడా అసారము తెలియాలంటే ఆ అనుభవం కలగాలి అంటే ఆ రకమైనటువంటి ఆత్మనిష్ట అవసరము అటువంటి ఆత్మనిష్ట కలిగిన మహాత్ములు మనీషిణ వాళ్ళు ఏమని అంటారంటే స్వప్న జాగరితే స్థానే ఏకమాహు మనీషిణ ఎందుకయా అంటే భేదానాంహి సమత్వేన ఇప్పుడు భేదములు అంటే భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములు అది భేదములు అంటే ఈ భేదములు బాహ్యములు ఆధ్యాత్మికములు కూడా ఇవి సమంగా ఉన్నాయి ఏమిటండి భేదములు సమంగా ఉండడం ఏమిటి చూడండి చూడండి ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు స్వప్నంలో జాగ్రత్తలో నేను గ్రాహకుడను అంటే తెలియవాడను ఈ పదార్థము తెలియబడేది అనే గ్రాహ్య గ్రాహక భేదము మీకు జాగ్రత్త అవస్థలో ఉన్నది చూడండి ్రాహ్యము యొక్క ఉనికి గ్రాహకం మీద గ్రాహకము అంటే ఇంద్రియము మనస్సు దేహము గ్రాహకము యొక్క విశిష్టత గ్రాహ్యం మీద ఆధారపడితో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కూడా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్ అన్ని తెలుగులో గ్రాహ్యం గ్రాహక భేదము ఇది మీకు జాగ్రత్త ఉన్నది స్వప్నావస్థలో కూడా మీరు జాగ్రత్త అవస్థలో ఘటన చూశారనుకోండి ఆ ఘట జ్ఞానము ఏ రూపంగా ఉన్నది నేను ఘటమును తెలియవాడను ఈ ఘటము నాకే తెలియబడేటువంటిది జ్ఞేయము అనే జ్ఞాతృజ్ఞేయ విభాగపూర్వకంగానే ఘట జ్ఞానం ఉన్నది జ్ఞాతృజ్ఞాన విభాగము లేని ఘట జ్ఞానం ఉండదు అది జాగ్రత్త అవస్థలు స్వప్నంలో తెలియదు అక్కడ మాత్రం స్వప్నంలో అలాగ అక్కడ ఉంటుంది స్వప్నంలో కూడా నేను తెలియవాడను వీడికో దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి దానితోటి వాడు తెలుసుకుంటూ ఉంటాడు జగత్తును నేను తెలియవాడను నాకే తెలియబడే ఘటము అని గ్రాహ్య గ్రాహక భేద పురస్పరంగా మాత్రమే మీకు స్వప్నావస్థలో కూడా మీకు జాగ ప్రపంచము భేదములు అనుభవానికి వస్తాయి కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే ప్లాట్ఫామ్ మీదనే మీకు జాగ్రత్త అవస్థలో ఉండే భేదాలన్నీ అనుభవానికి వస్తున్నాయి అదే పరిస్థితి మీకు స్వప్నావస్థలో కూడా కనబడుతోంది లేదండి అక్కడ ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీకు స్వప్నావస్థలో ఉండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అది హులక్కది అది కళ్ళది అది సిత్యం కాదని వీడు ఎప్పుడు చెప్పాడు స్వ స్వప్నావ నుంచి బయటపడ్డాక చెప్పాడు కానీ స్వప్నాంగ జాగ్రత్త అవస్థలకి భేదానా సమత్వేనా ప్రసిద్ధేన ప్రసిద్ధమైనటువంటి హేతువు ప్రసిద్ధమైన హేతువు అంటే మిథ్యా అనే హేతువు అయితే నేను ఇలాగ శారస్వయంగా చెప్తూ ఉంటాను అంటే నాకేమిటంటే ఇటువంటి సాధకులు సత్యాన్ని దర్శించాలని నా ఏ దృశ్యం తన నిత్య అన్నారంటే సాధారణంగా లోకంలో లేదా అంత పాఠం చెప్పేవాళ్ళు కూడా ఇదికే ఒక వరవడిలో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఏ దృశ్యం ఇది ఒక వరవడి ఆ వరవడి వెనుక గంభీరమైన అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్కడైనా బాంబు పేలిందనుకోండి పాకిస్తాన్ వాళ్ళు పేల్చారు అది సత్యమే అది దాంట్లో అసత్యమేం కాదు కానీ ఇంక ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసి అన్నమాట కాదటి బుద్ధి అనే చేయటం తర్వాత అది సత్యం అవ్వచ్చు ఏమో దృష్టాంతం బాగులేదు సో ఆ విధంగా ఏదో సమదృష్టాంతం ఒక వరవడిలో జగత్తు మిత్యా అనుకుంటూ పోవడం అలాగా కాదది అంతకంటే సూక్ష్మమైన విషయం ఆ సూక్ష్మత్వాన్ని పట్టుకుంటే జగత్తు మిచ్చ అన్నది అనుభవాన్ని తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమా తెర మీద చూస్తున్నారు ఒక గంభీరమైన దృశ్యాన్ని చూస్తున్నారు హిమవత్పర్వత శ్రేణిని చూస్తున్నారు చాలా అందంగా ఉందండి అని ఎంజాయ్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడు సినిమా తెర మీద కనపడే దృశ్యము ద్రష్టపై ఆధారపడి మాత్రమే అనుభవానికి వస్తుంది ద్రష్ట యొక్క ప్రవేశం లేకుండగా ఇండిపెండెంట్గా ఆ దృశ్యము ప్రకాశించటం అనేది సంభవమే కాదు అలాగే అది అది ఇంతవరకు అర్థమైందా కాబట్టి మీరు సినిమా తెర మీద సినిమా అది చూశారు అంటే ఒక హిమవత్ పర్వత శ్రేణిని చూసి ఆనందించారు అంటే అయితే ఐమాక్స్లోను ఎక్కడో మంచి అందంగా చూసి ఆనందించారు అంటే ఆ ద్రష్ దృశ్య విభాగము అనే ప్లాట్ఫామ్ ఉండబట్టే మీకు అనుభవం కలిగింది లేకపోతే అసలు అలాగ అవకాశం లేదు మీరు కళ్ళు మూసుకుంటే హిమవత్ పర్వత శ్రేణి ఏమైపోయిందండి ఎగిరి చక్కపోయింది పోయిపోతారు మీరు కళ్ళు తెరిచి అది హిమవత్ పర్వతం అన్నప్పుడే ఉంటుంది లేకపోతే ఉండదు మిమ్మల్ని మైనస్ చేసి అక్కడ హిమవత్తు లేదు పర్వతము లేదు ఓకే ఇది అర్థమైందండి ఇంతమటుకు అర్థమైందా ఒకవేళ మీరు అదేమిటండి నేను కళ్ళు మూసుకున్నా పక్క వాళ్ళు చూసుకున్నారు వాళ్ళకు కదా అని మొదలుపెట్టారంటే మీకు ఇంకా అది బాగా అర్థం కాలేదన్నమాట సపోజ్ ఈ సినిమా హాల్లో మీరు ఒక్కరే ఉన్నారనుకోండి ఇప్పుడు అర్థం చేసుకోండి పక్కవాడు వాడు ద్రష్ట కాదయ్యా వాడు కూడా దృశ్యమే నువ్వే ద్రష్టమే సినిమా హాల్లో ఎంతమంది ద్రష్టలు ఉన్నారని నేను మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు ఏమని చెప్పాలి నేను ఒక్కనే ద్రష్టమే అని చెప్పాలి మిగతా వాళ్ళందరూ ద్రష్టలా దృశ్యాలా మీకు దృశ్యాలు వాళ్ళందరూ కాబట్టి కాబట్టి సినిమా తర మీద ఉన్నటువంటి ఆ హిమవత్ పర్వత శ్రేణి దృశ్యము అస్థి అన్నారంటే ద్రష్ట ఉండబట్టి అస్థి అనే మాట ద్రష్టాదృశ్యం ద్రష్టని మైనస్ చేస్తే నథింగ్ దా ఇప్పుడు ఆ దృష్టాంతం అర్థమైంది కదా ఇంకో దృష్టాంతం చెప్తూ చూడండి అయం మమ్మ వీడు నా పుత్రుడు అన్నారు వీడు నా పుత్రుడు అని అన్నప్పుడు వాడి ఎందు ఆ పుత్రత్వము పుత్రత్వాన్ని భావన చేసే ద్రష్ట ఉండబట్టి వాడు ఎందుకు పుత్రత్వం భాషించింది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది పుత్రత్వం కాదు కాబట్టి మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ద్రష్ట యొక్క చేతనపై నిలబడి ఉన్నది ఆ ద్రష్ట ద్రష్ట యొక్క చేతనని మీరు తీసేస్తే జాగ్రత్త ప్రపంచం లేదంటే కొలాప్స్ అయిపోతుంది ఇట్ జస్ట్ కొలాప్సెస్ ఒకసారి నేను ఏదో ఎక్కడికో లెక్చర్ ఇవ్వడానికి కారులో కూర్చుని వెళుతున్నాను వెళుతుంటే మనసులో కొంచెం బెంగగా అనిపించింది ఏమిటో ఈ లెక్చర్కి వెళుతున్నాం ఈ ఈ ఇది మనం ఏం చెప్తామో ఏమిటో అక్కడ ఎలా ఉంటుందో ఏటో ఒంట్లో కొంచెం అలారోగ్యంగా ఉంది చెప్పగలమో చెప్పగలమా అంటే ఏదో ఏదో మళ్ళా గొల్లాలు అలా కూర్చున్నా ఈలోపలో నిద్రపట్టింది నిద్రపడితే నా సంసారం అంతా ఏమైపోయిందండి ఓవర్ ఇట్ ఇస్ జస్ట్ ఆప్షన్ అంటే ఇట్ జస్ట్ డి తక్కువ మంది తెలియ వచ్చింది తెలివి వచ్చేప్పటికీ ఎక్కడికి చేరుకోవాలో అక్కడ ఆగింది కాదు మళ్ళీ నా సంసారం అంతా కూడా వచ్చేసింది వెనక్కి వెళ్ళాము స్టేజ్ మీద కూర్చున్నాం మైకు ముందు కూర్చున్నాం ఏదో గంట సేపు వాగాం అలవాటైనా బాగుడే వాగేశాం అయిపోయింది మళ్ళీ అంతా బాగానే ఉందన్నారు భోజనం చేసి ఎచ్చాం మళ్ళీ ఏమైపోయింది సంసారం కథ ఈ సంసారము మమ పుత్ర మమధనం మమోహ మమ దుఃఖం మమ సుఖం అని అంటున్నా మీ సంసారం ముందు చూసారా దాంట్లో ముందు నేను అనే ఒక దేహేంద్రియ మనస్సంఘాతం తోటి తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిని ప్రతిష్ఠించుకుని ఆ ప్రతిష్ఠించుకున్న వ్యక్తి తన చుట్టూ ఈ కల్పనను అలా భావన చేసినప్పుడు ఉంది ఎప్పుడైతే వీడు నిద్రలోకి వెళ్ళాడో ఈ ప్రతిష్ఠించిన నేను లేదు వీడు అనుభవించే సంసారం లేదు రెండు కూడా కథం అయిపోతాయంటే బాబా దే హ్యాంగ్ వైది thread of waking consciousness you withhold the consciousness gone the entire thing is gone over ippudu ashakyam chairman unnaru chudunnaya aina aina arrest jail lo pettaru ayinde atavar issue concept issue whatever the situation aina arrest jail lo pettaru aina papa oka oka pedda kashtamlo unnaru కానీ జైల్లో ఉండగా నేను ఊరికే ఊహిస్తున్నాను జైల్లో ఉండగా అలసత కారణంగానేమి ఏ కారణంగానేమి కొంచెం నిద్ర పట్టిందనుకోండి ఆయన కష్టాలు ఏమైపోతాయి ఎగిరి తకపోతే నిద్ర లేచిన ఇంకా కొంచెం ఇంకా ఆలోచన సరిగ్గా శక్తకాల నిద్ర ఇంకా మైండ్ అలా స్పబ్దుగా ఉందనుకోండి ఆ కష్టాలు ఏమవుతాయి ఉండవు అవన్నిటినీ మళ్ళీ ఆయన గుర్తు చేసుకోగానే వస్తాయి అంతకుముందు భోగాలు వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చేది ఇప్పుడు కష్టాలు ఎలా అయితే వచ్చాయో అంతకు ముందు వచ్చిన సుఖాలు కూడా అలాగే వచ్చాయి కాబట్టి ఈ సుఖ దుఃఖాలు ఈ జీవితానుభవాలు ఇవన్నీ కూడా ఆ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటాయి స్వప్న ప్రపంచమైనా అదే పద్ధతి జాగ్రత్త ప్రపంచమైనా అదే పద్ధతి కాబట్టి ఏమీ తేడా లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇంకొక ప్రశ్న అడిగితే అది అయిపోతుంది మీరు గంట సేపు సినిమా చూసా సినిమాలో ఎన్నెన్నో దివ్యములైన అనుభవాలు చాలా అద్భుతములైన అనుభవాలు నాకు కలిగా సినిమాకి ముందు ఎవరున్నారు చేతనుడనైనా నేను ఉన్నాను సినిమా అయిపోయిన తర్వాత ఎవడున్నారు నేనే ఉన్నాను సినిమా అంతలో కూడా ఆ గంటసేపు కూడా ఈ కలిగిన అనుభవాలన్నీ దేని ఎందుకు నా ఎందుకు ప్రకాశించే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో స్థిరంగా నిలిచి ఉన్నదేది వచ్చిపోయేదేది అంటే దృక్చైతన్యము స్థిరంగా నిలిచి ఉండేది వచ్చిపోయేది దృశ్యములన్నీ వచ్చిపోయేవే భాష్యములు ఆధ్యాత్మికములు కూడా ఆధ్యాత్మికములు భాష్యములు రెండు కూడా వచ్చిపోయేది నేను దేహము అది కూడా వచ్చిపోయేదే అది కూడా స్థిరం కాదు నేను సినిమా చూసి వాడిని అనే స్టేటస్ కూడా వచ్చిపోయిదే కాబట్టి స్వప్న ప్రపంచానికి సాక్షి మాత్రమే స్వప్నానికి ముందు ఉన్నాడు స్వప్నానికి ఆఖరిణి ఉన్నాడు స్వప్నం లోపల ఉన్నాడు జాగ్రత్త ప్రపంచ సాక్షి చైతన్యమే జాగ్రత్త బిగినవడానికి ముందు జాగ్రత్త అవస్థ ఎందు అంతమైనప్పుడు ఉంది ఆ సాక్షి చైతన్యమే సత్యము దాని ఎందు అనుభవానికి వచ్చే ఆధ్యాత్మిక బాహ్య రెండు భావములు కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే ఎంటైర్ ప్లాట్ఫామ్ అది అనుభవానికి ఒక్కసారిగా అనుభవానికి వస్తూ ఉంటుంది అదంతా కూడా కల్పితమే అనే అంశంలో ఆ అంశంలో జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏమైనా ఉందంటారా